ఈ రోజు అంటే ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల రెండో సంవత్సరం మీ అందరికి తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం పత్రిజీ ఈరోజు पिमड ध्यान प्रपंचा की पिराचु सोसईटी थीम बेसी फिफीवे प्रार्थना ब्रह्मश्री पत्रिजी ओके okay, शिवप्रसा गारू मनोक सोसईटी मूल सिद्धांत मूल ज्ञा प्रकाशम गुरी మనం సవివరంగా తెలుసుకుందాం అంతకుముందు మనం పిరమిడ్ యొక్క పద్దెనిమిది ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకుందాం అంటే సరైన రీతిలో ధ్యానం చేయడం చేయించడం సరి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చదివించడం అందరూ తమ తమ అనుభవాలను పంచుకోవడం పరస్పరం మౌనంగా ఉండడము మాంసం తినకపోవడము శాకాహారం కూడా మితంగా ఉండడము పౌర్ణమి రాత్రుల్లో ధ్యానం చేయడము పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడము చిన్నపిల్లలకు చిన్నప్పనించి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడము ఆధ్యాత్మిక శిక్షణలో డబ్బు ఎంతమాత్రం పుచ్చుకోకపోవడము మరి డాక్టర్ల దగ్గర పోకపోవడము మందులు తినకపోవడము ఏ కాషాయ వస్త్రాలు ఇలాంటి వేషభాషలన్నీ వాటన్నిటికీ దూరంగా ఉండడము సామాన్యంగా ఉండడము గృహస్థులుగా ఉండడము ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకుంటూ ఉండడము ఎవరిని దేహి అని అడగకుండా ఏ కర్మకాండలు చేయకుండా మరి విగ్రహం యొక్క ఆరాధన వ్యక్తి ఆరాధన లేకుండా ఈ విధంగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మనకి తెలుసు ఈరోజు ప్రత్యేకంగా ఈ పిరమిడ్ ఫిలాసఫీ అంటే మూల సిద్ధాంతాలు మూల జ్ఞాన ప్రకాశాలు గురించి సభ్యవరంగా మనం తెలుసుకుందాం దీనిని పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని మనం తెలుసుకోవాలి నవరత్నాలు ఇవ్వాలి తొమ్మిది రత్నాలుగా ఈరోజు మన పిరమిడ్ ఫిలాసఫీని మనం గ్రహిద్దాం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి ఒక్క క్షణం కూడాను ఆ నవరత్నాలు మస్తిష్కంలోంచి జారిపోకూడదు పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి రోజురోజు వాటి యొక్క అవగాహన పెరుగుతుంటుంది ఒకటేసారి వాటి యొక్క అవగాహన రాదు తినగ తినగ వేము తీయగనుండు అనగ అనగ రాగము అతిశయులు అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాల గురించి మనం అనేక పుస్తకాల ద్వారా అనేక ధ్యాన సాధన ద్వారా ఎంతో ఆలోచనల ద్వారా అందరికి అనుభవాలు వినడం ద్వారా మనం కూడాను ఏదో ఒకరోజు ఆ యొక్క ఫిలాసఫీ యొక్క జ్ఞాన యొక్క పూర్తి రూపరేఖలు మనకి అనుభవానికి అప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్టు కనుక ఈ రోజు ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం రత్న పరీక్షలు అవుదాం అవుదాం ఈ రత్నాలు తొమ్మిది రత్నాలు తొమ్మిది పరిపూర్ణమైన సత్యాలు తొమ్మిది సత్యాలను తొమ్మిది రత్నాలుగా మనము వివరించుకుంటున్నాం ఒకసారి నేను తొమ్మిది నవరత్నాలను వర్సగా మీ ముందర ఉంచుతాను తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుని మనం సబివరంగా కూలంకషంగా వాటిని గురించి తెలుసుకుందాము మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మ అస్మి అని ఏదైతే వేదంలో ఉందో దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే నేనే బ్రహ్మను అని మొట్టమొడతా నేనే బ్రహ్మ रेटे जीवड़े दुनिया मूडवदेट देहमे देश न्वासेर ऐदव दाधन आरवद प्रगति अभव दान धर्म తొమ్మిది ధర్మమే పుణ్యము అంటే మొట్టమొదటి మనం క్రమక్రమంగా పైకి వెళ్తూ వెళ్తూ వెళ్తూ పుణ్యము దగ్గరికి చేరుతాము ఈ క్రమం గురించి వాడు మనం తెలుసుకుందాం జీవుడు అంటే మొత్తం అంతా నీళ్ళు ఉన్న ఆ నేను ఒక చిన్ని శరీరంలో కూడాను తనను తాను తెలుసుకోవడం జీవుడు వృక్షము నేను వృక్షము అని తెలుసుకుంటుంది ఆ వృక్షములో ఉన్న నేను పేరు జీవుడు ఇక్కడ ఉన్న టి మురళీధర్ నా ముందర ఉన్నాడు అల్వాల్ పిరమిడ్ స్పిరిచువల్ సోషరు ఆయనకు ఒక నేను తెలుసు అది జీవుడు అలాగే ఇక్కడ మన రికార్డిస్ట్ గారు ఉన్నారు వారు కూడా ఒక జీవుడు వారు ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు చక్కగా రికార్డు చేస్తున్నారు ఆయనకు నేను రికార్డ్ చేసి నేను ఆయన మంచి సంగీతం కూడా బాగా పాడతాను ఆయన పిహెచ్డి సంగీతంలో చాలా అత్యద్భుతమైన మనిషి ఆయన తన జీవత్వం గురించి ఆయనకి తెలుసు తన దైవత్వం గురించి ఆయనకి ఇంకా తెలియలేదు నేనే అంత అన్న ఆయన ఇంకా చేరుకోవాలి కానీ వాస్తవం ఏమిటంటే ఈ జీవుడే దేవుడు కానీ అంతటా నిండున్న నేను తనను తాను కుదించుకుని ఒకనొక చిన్ని శరీరంలో ఒక చిన్ని నేనుగా వ్యక్తపరిచినప్పుడు ఆ చిన్ని నేనుని జీవుడు అంటామంట ఒక ప్రోటాన్లో ఉండే జీవుడు ఒక ఫోటాన్లో ఉండే జీవుడు ఒక వృక్షంలో ఉండే జీవుడు ఒక చేపలో ఉండే జీవుడు ఒక టీ మురళీధరలో ఉండే జీవుడు జగత్యాల పిరమిడ్ స్పిరిస్ సొసైటీ ఫౌండర్ సత్యనారాయణ మూర్తి అది జీవుడు కనుక అందరూ జీవుడు ఈ జీవుడు నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు అది అజ్ఞానం నేను రెండు కాళ్ళు ఒక మొక్కు రెండు కాళ్ళు జుట్టు ఉంది ఇవన్నీ పోతే నేను ఉండను అనుకుంటే అది అజ్ఞానం ఈ చిన్ని నేను ఒక రూపరేఖలు పోతే ఇంకా ఎంతో ఉంది అది తెలుసుకున్నవాడు జీవత్వంలో ఉంటూ అజ్ఞానం లేనివాడు అంటే తాను జీవుడుగానే ఉన్నాడు మరి దేవుడుగా కూడా ఉన్నాడు అని తెలుసుకుని ఉన్నవాడు కనుకనే జీవుడే దేవుడు అని తెలుసుకున్న వాడు చెప్తారు తెలుసుకునేవాడు అంతా ఏం చెప్తాడు జీవుడు జీవుడే దేవుడు అనేవాడు ఎక్కడా లేడు అని నాస్తికులు జీవుడు జీవుడే దేవుడు అనేవాడు ఉంటాడు ఎక్కడో పై లోకల్లో ఉంటాడని మూర్ఖ ఆస్తికులు అంటారు కానీ జీవుడే దేవుడు అని తెలుసుకున్నవారు ఆధ్యాత్మిక విజ్ఞాను సత్యం ఏంటంటే నేనే అంతా రెండవ సత్యం ఏంటంటే ఇక్కడున్న వీడు అక్కడున్న అంతా రెండు ఒకటే కనుక ఇక్కడున్న వీడు అక్కడున్న అంత ఒకటే అయినప్పుడు తెలుసుకున్ననాడు ఇక్కడున్న వీడు హాయిగా జీవిస్తాడు ఏ జీవుడైతే తానే దేవుడు అని తెలుసుకున్నాడో వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్ప నలవి కాదు వాడి యొక్క ఆనంద భాగ్యం ఏ జీవుడు నేను జీవుడినే ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు వాడిని నేను ప్రార్థించాలి వాడు వేరే నేను వేరే దేవుడు వేరే జీవుడు వేరే లేకపోతే అసలు దేవుడు అనేవాడు లేనే దేడు ఈ జీవుడే ఉన్నాడు ఈ శరీరం చనిపోతే జీవుడు కూడా చనిపోతాడు ఇలాంటి భావనలు ఉన్నవారు జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అల్పత్వంలో కటకటలాడిపోతూ ఉంటారు కనుక ఈ జీవుడు ఇక్కడ ఉన్నవాడే మొత్తం అంతా నిండి ఉన్నవాడు అని తెలుసుకోవాలి మూడవది ఏంటంటే సత్యము దేహమే దేవాలయం ఈ దేహముండే ఈ జీవుడే దేవుడైనప్పుడు ఈ దేవుడు ఉండే దేవాలయం కాక ఉందా మరి ఇంకేమవుతుంది ఆది శంకరాచార్యుల వారు అన్నారు దేహో దేవాలయో ప్రొక్త జీవో దేవో సనాతన దేహమే దేవాలయం అని చెప్పబడింది జీవుడే సనాతనమైన దేవుడు సనాతనం సృష్టికి పూర్వం ఉన్న సృష్టి ఈ జీవుడు వాడే వీడు చూసారా సనాతనం అంటే ఎప్పుడుదో ఎక్కడ సృష్టి లేదో ఎక్కడ కేవలం సృష్టి కడుతున్నాడో అంత సనాతనం అనమాట ఈ దేహం ఏమిటి ఇదే దేవాలయం ప్రతి ప్రాణి యొక్క శరీరము ఆ యొక్క దైవత్వం యొక్క గుడి గుడి దేహమే దేవాలయం జీవుడే దేవుడే ఆది శంకరాచార్యులు వారు తెలుసుకున్నారు జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడు గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడు మరి ప్రతి జ్ఞానికుడను ఈ విషయం తెలుసుకున్నవాడే ప్రతి అజ్ఞానికుడను ఈ విషయాన్ని తెలుసుకోనివాడు వాడు అజ్ఞానమే దుఃఖానికి కారణం విజ్ఞానమే ఆత్మజ్ఞానమే ఆత్మస్జ్ఞానమే ఆత్మ విజ్ఞానమే ఆనందానికి హేతు ఏమిటి ఆత్మవిజ్ఞానం జీవుడే దేవుడు దేహమే దేవాలయం గుర్తుంచుకుందాం ఎక్కడో బాబరి మస్జిద్ దగ్గరికి వెళ్ళి అయోధ్యలో దేవాలయం కడితే అదే దేవాలయం అదే మస్జిద్ అనుకుంటే దానికంతా మూర్ఖ శిఖామణులు ఇంకొకటి ఉండరు మక్కాలోనే అరేబియాలోనే మస్జిద్ ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడే దేవుడు ఉన్నాడు ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు మరి అనుకున్నవాడు ఎంత మూర్ఖులో తిరుపతిలో దేవుడు ఉన్నాడు ఏడుకొండలు ఆ విగ్రహము దేవుడు అక్కడ దేవుడు ఉంటాడు ఆ విగ్రహం చూస్తే దేవదర్శనము ఇదంతా పరమ మూర్ఖత ఈ దేహమే దేవాలయము ఈ జీవుడే దేవుడు అయితే ఇది అనుభవం రావాలి పుస్తక పరంగా గురు పరంగా మరి వినికిడి ప్రకారంగా మనం తెలుసుకుని ఉండవచ్చు కానీ అనుభవంగా లేకపోతే అది జ్ఞానం కాదు కనుక ఈ మూడు నేనే అంత అని ప్రప్రథమమైన నవరత్నము ఇక్కడున్నవాడే ఆ దేవుడు జీవుడే దేవుడు అని రెండవ సత్యం దేహమే దేవాలయం అని మూడవ సత్యము మూడు ఆధ్యాత్మిక సత్యాలు ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మరి ఏమి చేయాలి అవే తర్వాత వచ్చే నాలుగు ఫస్ట్ మూడు నవరత్నాలు తర్వాత నాలుగు నవరత్నాలు ఆఖరం రెండు నవరత్నాలు మూడు ప్లస్ నాలుగు ప్లస్ రెండు ఈ తొమ్మిదిలో ప్రప్రదమైన ఎక్కడికైతే చేరాలో వాటి యొక్క నిర్వచనాలు ఏ స్థితిని అయితే మనం సదా పొంది ఉండాలో ఆ స్థితిని వివరించే నిర్వచించే మూడు స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం మధ్యలో ఉండే నాలుగు నవరత్నాలు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు దగ్గరికి వెళ్తా ఇది సాధన ప్రకరణాన్ని సూచిస్తుంది జ్ఞాన ప్రకరణాన్ని సూచించేది ఫస్ట్ మూడు సాధన ప్రకరణాన్ని సూచించేది రెండవ నాలుగు సాధన అయిపోయిన తర్వాత చేయవలసిందాన్ని సూచించేది ఆఖరి రెండు నవరత్నాలు ఈ సాధన ప్రకరణములో ఉన్న నాలుగు సత్యాలు ఏమిటంటే ప్రప్రథమంగా శ్వాసే గురువు రెండవది సమయమే సాధన మూడవది సహనమే ప్రగతి నాలుగవది అనుభవమే జ్ఞానము ఈ జ్ఞానం రావాలంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాము మూడు స్టేట్మెంట్స్ జ్ఞానం అంటే ఏమిటి నేనే అంతా అన్నది ప్రప్రదమైన సూత్రము ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైన అని రెండవ సూత్రము ఈ దేహమే దేవాలయము మక్కా మసీదు దేవాలయం కాదు కాశీలో ఉండే దేవాలయం కాదు ఈ శరీరమే దేవాలయము ఈ వృక్షమే దేవాలయము ఈ సెల్ స్ట్రక్చరే దేవాలయము ఈ కణ విభాగమే దేవాలయము అందులో విరాజిలు ఉన్నవాడే దేవుడు ఇదే జ్ఞానం యొక్క మూడు రూపురేఖలు ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి సాధన ప్రకరణం ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు మధ్యలో ఉన్న నాలుగు నవరత్నాలు మనం తెలుసుకుంటున్నాం మళ్ళీ చెప్తాను ఈ సాధన ప్రకరణంలో మొట్టమొదటిది శ్వాసే గురువు అని తెలుసుకొని రెండవది సమయమే సాధన అని తెలుసుకున్నడం మూడవది సహనమే ప్రగతి నాలుగవది అనుభవమే జ్ఞానం సాధన అన్నది గురువు దగ్గరంచే మొదలవుతుంది ఎక్కడ గురువు లేడు చెప్పేవాడు లేడు ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో ఎలా చేయకూడదో ఎప్పుడు చేయకూడదో ఎక్కడ చేయకూడదో మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు గురువు లేని విద్య గుడ్డి విద్య కదా సంగీతం నేర్చుకోవాలంటే అయ్యా రికార్డిస్ట్ గారు గురువు ఉండాలా వద్దా సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం వచ్చిన వాడు గురువుగా ఉండాలా వద్దా క్రికెట్ నేర్చుకోవాలంటే మనం ఏ గవాస్కర్ దగ్గరకో పోల్సిందే కదా షహనాయి నేర్చుకోవాలంటే బిస్మిల్లా ఖాన్ దగ్గరికి పోవాల్సిందే కదా మరి బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి పోవాల్సిందే కదా వాడే కదా గురువు వాడు చెప్తాడు ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యకు ఇలా చెయ్యకు ఇలా చెయ్యి ఈ సిమెంట్ వాడు ఈ ఇసుక వాడు అంటాడు కనుక అలాగే మరి ఆధ్యాత్మికంలో నేనే అంత అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఈ దేహమే దేవాలయము అంటున్నారు అది నాకు అనుభవానికి రావాలంటే నేను ఏం చేయాలి మాస్టర్ గారు గురువు గారు అని ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ ఉపదేశించుతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినాడు తత్వి అంటే ఆ సత్యం యొక్క రూపురేఖలు జ్ఞానం యొక్క రూపురేఖలు దాన్ని చేరే విధానము అన్నీ తెలుసుకో తత్వి ప్రణిపాతైన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నైనా చక్కటి ప్రశ్నలు వేసి సేవయ్య ఆ గురువు గారు నా కాళ్ళు పిసుకు అంటే పిసికి నాకు కూరలు తీసుకురా అంటే కూరలు తీసుకువచ్చేసి ఆయన ఏది అడిగితే అది చేయాలి గురువు సేవ చేసి అప్పుడు గురువు బోధిస్తాడు జ్ఞానం అంటే ఏమిటి అది ఎలా పొందాలి ఎందుకంటే అతను గురువు జ్ఞానం పొందినవాడు ఢిల్లీకి వెళ్ళిన వాడే చెప్పగలడు జగతీయాల నుంచి నువ్వు ట్రైన్ ఎక్కాలను అయినా ఫస్ట్ అది వరంగల్కి రావాలి అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది కాజీపేట జంక్షను అక్కడి నుంచి పలానా పలానా ట్రైన్స్ ఉన్నాయి మధ్యలో ఇలా భూపాల్ వస్తుంది నాగపూర్ వస్తుంది మళ్ళీ ఆగ్రా వస్తుంది అలా అలా వెళ్తుంటే ఢిల్లీ అని వస్తుంది అక్కడ దిగు నీకేదో డౌట్ ఉంటే మధ్యలో ట్రైన్లో ఉన్నవాడు అడుగు గాడు ఉంటాడు అన్నీ అడగాలి ఇవన్నీ చెప్తాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాడు అలాగే జ్ఞానాన్ని పొందిన గురువు జ్ఞాని తత్వదర్శి ఇవన్నీ చెప్తాడనమాట కనుక అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలి గురువు దగ్గరికి చేరాలి గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి గురువు దగ్గర పరిప్రశ్నలు వేయాలి సేవ చేయాలి అప్పుడు ఆ గురువు బోధిస్తాడు జ్ఞానాన్ని బోధిస్తాడు సర్వము బోధిస్తాడు ఏం చేయాలో చెప్తాడు ఏం చేయకూడదో చెప్తాడు ఎలా చేయాలో చెప్తాడు ఎలా చేయకూడదో చెప్తాడు ఎప్పుడు చేయాలో చెప్తాడు ఎప్పుడు చేయకూడదు అన్నీ వివరిస్తాడని మాట్లాడు కనుక సాధనా ప్రకరణం అనేది గురువు మొదలవుతుంది కదా కనుక ఈ సాధనా ప్రకరణంలో ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనా ప్రకరణంలో ఎవరు గురువు ఏమిటి గురువు అంటే తెలుసుకోండి శ్వాసే గురువు ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళనే అక్కర్లేదు ఆధ్యాత్మిక సాధిలో తనలోకి తను చేసే ప్రయాణం ఇది ఇది చేసే ప్రయాణం అయితే వాళ్ళని అడుక్కోవాలి లోపలు చేసే ప్రయాణం కనుక రూపలు ఉన్న వాడిని అడుక్కోవాలి రూపలు చేసే ప్రయాణానికి బయట వాళ్ళని ఎలా అడుగుతాం బయట చేసే ప్రయాణానికి లోపల ఎక్కడ అడుగుతాము రెండు ప్రయాణాలు ఉన్నాయి ప్రాపంచిక ప్రయాణము బయట వాళ్ళని అడగాలి ఆధ్యాత్మిక ప్రయాణము మరి రూపలున్న వాళ్ళని అడగాలి కదా కనుక రూపలు ఎవడు ఉన్నాడు మనకి తెలిసి మనకి శ్వాస వరకు తెలుసు అది బయట నుంచి రూపలికి పోతుంది రూపాల నుంచి బయటకు వస్తుంది చెప్పేసి అక్కడ ఆ శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రము ప్రబోధిస్తోంది ధ్యాన శాస్త్రం ప్రబోధిస్తుంది అంతరంగిక శాస్త్రము ప్రబోధిస్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన ప్రాథమికమైన ఈ ధ్యాన సూత్రము ఆత్మ విజ్ఞాన సూత్రము ఏమిటంటే శ్వాసే గురువు సుభాష్ గురువు కాదు గౌతమ బుద్ధుడు గురువు కాదు మరి రమణ మహర్షి గురువు కాదు నీకు నువ్వే గురువు నీకు నీ శ్వాస గురువు मन आ मन शिष्यु श्वास अने शिष्युर दूर्चन वाले गुरु का वे अं मन अने श्वास दूर्चन वाले तिष्ठ वर्चुन वाले सुखास्न वेसकोले हठयोग प्राक्टी से पदमाशन वर्चुटो మరి యోగా అభ్యాసం లేని వాళ్ళు చక్కగా సుఖాసనం వేసుకుని కూర్చొని వదే ఎవరి దగ్గర కూర్చుంటాము సుఖాసనం వేసుకుని గురువు దగ్గర ఎవరు గురువు శ్వాసే గురువు కనుక ఇక్కడ ఇంకొక మనిషి అవసరమే లేదు ఏకదవ్యుడికి ద్రోణుడు చెప్పాడు నీ శ్వాసే నీ గురువు నాయన నీ శ్వాసను అభ్యసించు అని చెప్పాడు అరణ్యం కలిపాడు రోణుడు అవసరం లేదు ఆయన తన శ్వాస గురువుగా పెట్టుకున్నాడు అంత విలువిద్యంతో నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడో మనం తెలుసుకుందాం కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మై డియర్ శివప్రసాద్ మై డియర్ మురళీధర్ మై డియర్ జగత్యాల పిరమిడ్ స్పిరి ఫౌండర్ డాక్టర్ సత్యనమూర్తి అండ్ మై డియర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ వాంట్ ప్రోగ్రెస్ స్పిరిచువలీ ఆధ్యాత్మికంగా అనుభవం పొందాలంటే తెలుసుకోండి ఎవరయా గురువు సుభాష్ పత్రి గురువు కాదు జీసస్ క్రైస్ట్ గురువు కాదు గౌతమ బుద్ధుడు గురువు కాదు శ్రీకృష్ణుడు గురువు కాదు శ్వాసే గురువు శ్వాసే గురువు శ్వాసే గురువు